నమ పర సపర్య శుక్ర వ్రణం అస్నావిరం శుద్ధం అపాపవి కవిషీ పరిభూ స్వయం భూత్యర్థా వ్యదధాత్ శాశ్వగవ్బంధువుల భగవద్వైభవాన్ని విశ్వసించిన వ్యక్తి పొందేను సంశయం లేదు ఇదొక బ్లాంక్ చెక్ మీకు ఇస్తున్నాను తీసుకోండి ఎప్పుడు కావడా ఏమి పొందాను అంటే పొంది తీరుతాడు అని మనకు ఖచ్చితంగా చెప్తుంది అనమాట శుక్రం అత్యద్భుతమైనటువంటి ప్రకాశము కలిగినటువంటిది అకాయం కర్మకృతమైనటువంటి ఇలాంటి ఈ పాంచభౌతికమైన మురికి శరీరం అక్కర్లేనటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య దేహాన్ని పాంచభౌతిక దేహం ఉంటే దానికి దెబ్బలు దానికి చిక్కిపోవడాలు దానికి ఆపరేషన్స్ దానికి మళ్ళీ ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇలాంటివి ఏవైనా అవసరం అవుతాయి కానీ కర్మకృత దేహమే వాడికి ఉండదు కనుక ఆవ్రణం ఏ రకమైనటువంటి బాధలు ఉండనే ఉండవు అస్నావిరం ఇది కర్మకృత దేహం కనుక ఇది పనిచేయడం కోసం ఒక నర్వస్ సిస్టమ్ దీనికి ఏర్పడాల్సి వచ్చింది ఎందుకంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి పంపాలంటే స్వీకరించడానికి దానికి శక్తి చాలదు అందుకోసం ఎక్కడి నుంచి ఇక్కడ పంపాలంటే ఒక పైప్ వేయాల్సి వచ్చింది అందులో వాడు పంప్ చేస్తుంటాడు గుండెకాయ లోపల పూచుని అప్పుడు ఇక్కడ ఉండేటువంటి వస్తే ఇక్కడికి ఇక్కడికి ఇక్కడికి ఇక్కడికి అలాగ రక్తం సర్క్యులేట్ అవుతూ ఉంటుంది తీసుకున్నటువంటి పదార్థాలు అన్ని వేపులకి అన్ని రకాలుగానో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి ఆ రకమైనటువంటి ప్రసరణ ద్వారాలు ఈ దేహంలో ఏర్పడ్డాయి నరములు అని మనం అంటూ వాటిని ఘమనులు అని అంటుంటారు మన సరే ఏవో మొత్తానికి ఈ రకమైనటువంటి పైప్ సిస్టమ్ ఒకటి దేహంలో ఉంది కానీ అలాంటిది అవసరం ఉండదు వాడికి అస్నావిరం శుద్ధం అది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దేహం ఏ రకమైనటువంటి దోషములు కూడా అంటదు అపాపవిధం ఇక్కడ ఈ దేహానికి ఏదైనా ఒక మురికి అంటింది అంటే దాన్ని ఓ కొంతకాలం దాకా అంటించుకుంటుంది కడుక్కునేదాకా పోనే పోదు కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక దేహం మనకు వస్తుంది దాని మీద నువ్వు ఇంత మురికి పట్టుకెళ్ళేసినా దానికి అంటుకోనట్టు వాళ్ళు ఇప్పుడు ఆకాశం మనకి ప్రకాశకం అవడం చేత దాని మీద ఏ దోషం వేసినా దానికి అంటుకోదో మనకు కూడా ఒక దివ్యదేహం ఏర్పడుతుంది అది మనం ఎంత చెబితే ఎట్లా చెబితే అట్లా వినేదవుతుంది దానికి ఏ రకమైనటువంటి కల్మషాలు కూడా అంటనే అంటావు మండలం మీద ఆధారపడాల్సినటువంటి దేహం కాదు అది అంతేకాదు దానికి ఏ రకమైనటువంటి లోపములు ఏర్పడవు కారణం అది పాంచభౌతికం కాదు కనుక మరేమిటది అది ప్రకాశకం పంచోపనిషణ్మయ దివ్య విగ్రహం అని అంటారు అన్న భగవంతుడికి ఏం చేసినా ఏ రకమైన మురికి ఎట్లా అంటదో అట్లానే ఏ రకమైన మురికి కూడా అంటక ప్రకాశించేటటువంటి ఒక శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక దివ్య దేహం పంచోపనిషత్తులతో తయారవుతుంది అంటుంది మనకి ఆగమములు ఏమిటవి వాడికి పేర్లు పెట్టారు పంచభూతాలకి పృథివీ అప్ తేజస్ వాయు ఆకాశ అని ఎట్లయితే పేర్లు పెట్టారో ఆ పంచోపనిషత్తుల్లో కూడా పేర్లు చెప్పాయి మనకి ఉపనిషత్తుల్లో అవేమిటి పరమేష్టి, ఉమాన్ విశ్వ నివృత్తి సర్వ అనే ఒక ఐదింటి యొక్క కాంబినేషన్ చేత ఏర్పడుతుందట దివ్య ఈ జీవికి అలాంటి దేహాన్ని మనం అంతా కూడా పొందగలుగుతాం పొందగలుగుతాం నిశ్చయంగా చెప్తోంది అనమాట సపర్యగాత్ అని మనకి శాంక్షన్ చేసి ఇచ్చేసింది అందులో మనం ఉంటాం అప్పుడు అప్పుడు మన శక్తి ఎట్లా ఉంటుంది మామూలుగా ఇక్కడ ఈ దేహంలో మనం ఉండేటప్పుడు మనకి గొప్ప జ్ఞానం ఉన్నట్టే ఉంటుంది కానీ ఏమిటో నిన్న బాగానే తెలిసింది ఈ వేళ ఏమిటో ఆలోచిద్దామంటే బుత్తిగా జ్ఞాపకం కావట్లేంది అనిపిస్తుంది మనకి విషయం తెలిసిన దానిని ఆవిష్కరించడానికి కావలసినటువంటి శక్తి మనకి లేదు విషయాన్ని గ్రహించడానికి కావలసినటువంటి యోగ్యత కూడా మనలో ఒక్కొక్కసారి లేకుండా పోతుంది మనకి ఏమిటో పరిచయం కొన్ని సబ్జెక్ట్స్ తెలుస్తాయి తప్ప మిగతా వాటిని మనం ఇప్పుడు ఎవడో కూర్చుని ఇక్కడ ఒక పెద్ద సైంటిస్టు తనకు వచ్చిన సైంటిఫిక్ లాంగ్వేజ్ అంతా మాట్లాడితే మనాల వెరిమహాలేజ్ చూస్తూ కూర్చోవలసి మనకి దాని గురించి ఏం తెలియనే తెలియదు కానీ ఈ పంచ ఉపనిషణ్మయ దివ్య దేహాన్ని ధరించిన వ్యక్తికి యోగ్యత ఉంటుందంటే కవి మనీషి పరిభూ స్వయం యాత్ శాశ్వతీభ్య శాశ్వతీభ్య సమాప్య ఎల్ల కాలము కూడా అంటే యావ ఆత్మభావి అంటారు అంటే ఆత్మ ఉన్నంత కాలము కూడా ఆత్మ పోవడం అనేది ఉంది ఎప్పుడైనా మ్రియతే వానిషత్ చెప్పింది మనకి ఆత్మకి మరణం అనేది లేనే కనుక ఆత్మ ఎప్పుడు ఉంటుంది అది నిత్యం వీడు కూడా నిత్యమైనటువంటిది ఇలాంటి యోగ్యతను సంపాదిస్తాడు ఏమిటది కవిహి ఎప్పుడు నిత్య నూతనంగా వాడి బుద్ధి భాషిస్తూ మనకి లోకంలో ఉండేవాళ్ళం కొన్ని నేర్చుకున్న తర్వాత మన ఇంకా స్టీరియో టైప్ అండి ఎప్పుడు అదే తప్ప కొత్తగా రాదనమాట స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్స్లా వాళ్ళు అదే పాఠం పాపం మళ్ళీ క్లాస్ కొత్త స్టూడెంట్స్ మళ్ళీ అదే పాఠం కొత్త మళ్ళీ అదే పాఠం మళ్ళీ కొత్త అదే పాఠం మళ్ళీ కొత్త ఎందుకంటే వాళ్ళు ఆ క్లాస్కి చెబుతూ ఉండేటప్పుడు ఎదకాలమైన ఆ పాఠను అలాగే మళ్ళీ చెప్తూ ఉండాల్సి వస్తుంది అనమాట అలా కాదు అండి కవి ఒకసారి వాడు మాట్లాడితే అందులో కొత్త ధనం మళ్ళీ మాట్లాడితే అందులో కొత్త ధనం మళ్ళీ అదే సబ్జెక్ట్ మాట్లాడితే అందులో మళ్ళీ ఒక కొత్త ఎప్పుడెప్పుడు వెనవర్ హీ డీల్స్ విత్ అబ్జెక్ట్ ఇట్ ఎపిఎస్ యాజ్ఇఫ్ ఇట్ ఈస్ న్యూ అలా ఉంటుంది వాడి యొక్క జ్ఞానం నిత్య నూతనత్వాన్ని సంతరించుకున్నటువంటి కవి దానికి యోగ్యమైనటువంటి మనీషా వాడిలో ఉంటుంది జ్ఞానం అంటే ఉత్తమ సంస్కారం కలిగినటువంటి ఒక యోగ్యత వాడిలో ఉంటుంది అంతేకాదు కాదు స్వయం భూహూ వాడు ఏదో ఇక్కడ ఉండి ఈ విషయాన్ని మాత్రం ఎదురుకుండా కనిపించిన వాటిని మాత్రమే తెలుసుకోవడం అక్కడ మాత్రమే వాడు ఉండడం ఉండదండి అలాగ పరిభూహు వాడు ఇక్కడ ఉండి ఎక్కడెక్కడైనా గమనించగలుగుతా అండి ఇక్కడ ఉంటూ ఎక్కడెక్కడైనా ఉండగలుగుతాడండి ఇక్కడ ఒక పని చేస్తూ ఎక్కడెక్కడైనా వాడు అన్ని పకాల పనులు చేయగలుగుతా అట్లాంటి యోగ్యత వాడు ఏర్పడుతుంది అది వాడికి ఎవడో ఇవ్వక్కరండి స్వయం వాడంతట వాడే ఆ రకమైనటువంటి సంకల్పం ఇప్పుడు అప్పుడప్పుడు మనం కూడా కొన్ని పనులు చేస్తుంటాం ఎవడన్నా వెళ్ళి అక్కడికి వెనకాదు మనకు ఒక బాస్ వాడి ఇన్స్ట్రక్షన్స్ దాన్ని మనం ఫాలో కావడం ఇది కావాల్సి కానీ అక్కడికి వెళ్తే సస్వరాడ్ భవతి అంటుంది ఉపనిషత్ వాడి పైన మరి ఎవడు ఇంకా రాజు ఉండటండి వాడే తనకి నియంత అయిపోతాడట ఇలా కావాలని సంకల్పిస్తాడు పరమాత్మ వీడలా అయిపోతాడు అనమాట పరమాత్మ సంకల్పాధీనమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగ్యత వీడిలో ఏర్పడి పరిభూ స్వయంభు ఎన్నో రకాలైనటువంటి దేహాలని వీడికి అనుకూలంగా వీడి సంకల్ సంకల్పించినట్టుగా అహమన్నం అహమన్నం అహమన్నం అంటూ తాను ఆ రకమైనటువంటి యోగ్యతతో భగవంతుడికి అన్ని రకాలైనటువంటి సేవలని ప్రీతితో ఆనందంతో పదుగురుతో కలిసి తాను చేస్తూ ఎంతకాలం ఇలాగా శాశ్వతీభ్య సమాభ్య యావదాత్మ భావిత్య వ్యధాత్ ఉన్నవాటి అన్నిటిని కూడా ఉన్నవిగా తెలుసుకోగలుగుతాయి వాస్తవాల్ని వాస్తవాలుగా గుర్తించగలుగుతాడు ఇప్పుడు మనం అలా గుర్తించలేకపోతున్నాం మనకు ఉండేటటువంటి కర్మ సంపర్కంచేత మన మీద ఉండేటటువంటి కర్మ ప్రభావం చేత కానీ వాడికి కర్మ ప్రభావమే లేదు కనుక అన్నీ కూడా యథాతథంగా వాడి ముందర సాక్షాత్కరిస్తూ ఇది పరమాత్మకుండే యోగ్యత్వం అండి కూడా ఎప్పుడూ అన్ని రకాలుగాను తెలుసుకుంటూ ఉండడం ఎప్పుడు కూడా నిత్య నూతనమై ప్రభావి తను ప్రకాశిస్తూ ఉండడం తన ప్రభావంతో అన్ని పనులు చేయగలుగుతూ ఉండడం ఇది పరమాత్మ ఒకటే చేయగలడు కానీ పరమాత్మ యొక్క మనం పైన ఏడు మంత్రాల్లో తెలుసుకున్నటువంటి యోగ్యతని గుర్తించిన ఈ జీవి కూడా అలాంటి యోగ్యత కలవాడే అవుతాటండి వాడు పరమం సామ్యం ఉప అంటుంది వేదం అంటే పరమాత్మతోటి వీడు కూడా ఈక్వల్ అయిపోతాటండి పరమాత్మ ఎంత అనుభవం ఉంటుందో ఎంత ఆనందం ఉంటుందో అంత అనుభవం అంత ఆనందం వీడు కూడా వచ్చేస్తున్నాడు పరమాత్మ ఏమేమి ఎలా ఎలా చేస్తుంటాడో అన్ని వీడు కూడా చేయగలుగుతాడనమాట ఇది ఈశోపనిషత్తు మనకి తెలిపినటువంటి ఆ మొదటి భగవంతుడి యొక్క ఈశత్రుత్వాన్ని తెలుసుకుని ఉపాసన చేస్తే కలిగేటటువంటి ప్రయోజనం మనం కూడా ఉండాలి ఎస్ ఏమండి దానికి ఏమన్నా అసలు డబ్బు దశకం గట్రా ఉండాలంటే జపాలు తపాలు నింగ్ లేకపోతే ఏమైనా బలానా బలానా ఏమైనా ఎంత వయస్సు ఉండేట వాళ్ళే నో రూల్స్ ఏం బలానా కులం వాళ్లే అలాంటి రెస్ట్రిక్షన్ కూడా తెలుసుకున్న వాడికి దాన్ని విశ్వసించిన వాడికి ఆ రకంగా ఏది భావన చేయమని చెప్పిందో ఎస్టు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్చితి ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మేవా భూత్ ఇవి రెండు కనుక వాడు స్పష్టంగా గుర్తించగలిగి వాని యొక్క స్వరూపాన్ని వాని యొక్క స్వభావాన్ని వాని విభూతిని భావించగలిగాడా దట్స్ ఇట్ ఇంక వీడికి ఏం ప్రమాదం లేదని చెప్పింది ఈ ఫలితాన్ని కొంటాడని చెప్పింది ఎందుకంతా ఇంత సులభమైందాన్ని పొందలేకపోతున్నారండి మనకి పైన చెప్పిన ఏడు మంత్రాలు పెద్ద కష్టంగా ఏం లేవు వింటుంది అప్పుడు బాగానే ఉన్నట్టున్నాయి కదండి ఫలితం చూస్తే ఇది అమోఘమైనటువంటి అపూర్వమైనటువంటి అపురూపమైనటువంటి ఫలితం దా చాలా సులభంగానే అనిపిస్తోంది పొందుతావు కాదు పొందేశావు అనుకో అని ఇచ్చేసింది మనకి అయినా మనం ఎందుకు పొందలేకపోతున్నాం ఏమిటి మనకి ఆటంకం ఏర్పడుతోంది ఈశావాస్యోపనిషత్ ఇక పైన ఏది మనకి ఇలాంటి సులభమైనటువంటిది శక్తివంతమైనటువంటిది అయిన ఫలితాన్ని అందకుండా చేస్తుందో దాన్ని మనం ఎట్లాగా సరిదిద్దుకోవచ్చో ఉపదేశం చేస్తుంది రేపటి నుంచి దాన్ని మనం తెలుసుకుంటాం శుక్రమకాయమవ్రణం అస్నారం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూ స్వయం భూత్యతోర్థాన్ వ్యదాత్వతిభ్య సమా పరమిభ్యమ నమ్య నమ పరమ ఋషిభ్య ప్రియ భగవద్బంధువుల మానవ జాతికి చేసిన మహోపకారాన్ని స్మరించుకుంటూ మనం మన ఋషులని ప్రతిరోజు ఉదయం అనుసంధానం చేసుకుంటాం మనిషికి ఏం చేస్తే తాను ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపగలడో దానికి కావలసినటువంటి సాధనాలని వేదాలు చెప్పాయి వేదాలు ఎవరు రచించినవి కావు అని మనం చెప్పుకున్నాం గతంలో ఉపనిషత్తులలోనే మేము ఇలా విన్నాం మా పెద్దలు చెబితే అనే ఉంటుంది తప్ప నేను ఇలాగ దీన్ని గుర్తిస్తున్నాను లేకపోతే దీన్ని ఇలాగ కనిపెడుతున్నాను అని అనరు చతుర్ముఖ బ్రహ్మ మనుషుల మొదటివాడు ఆయనకు కూడా పరమాత్మ చెబితే తెలిసింది మరి పరమాత్మకో ఆయనకు ఎవరు చెప్తారు ఆయన స్వతంత్రంగా వ్రాసాడా ఆయన కూడా స్వతంత్రించి వ్రాసినదైతే ఆ వేదానికి ఒక నమస్కారం అన్నారు మన వాళ్ళు తార్కికులు అని ఒక దార్శనికులు ఉన్నారు వాళ్ళ నయ్యాయుకులు అని అంటారు గౌతముడని ఓ ఇద్దరు మహర్షులు ఆ దర్శనానికి ప్రవర్తకులు అన్నమాట అంటే వాళ్ళు దాన్ని లోకంలో ప్రకాశింపచేశారు వాళ్ళు ఈ కనిపించేటటువంటి ప్రపంచం అంతా కూడా ఏ విధంగా ఉందో దీన్ని ఊహించి దీన్ని బట్టి భగవంతుడి యొక్క ఎగ్జిస్టెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంటారు అన్నమాట ఇప్పుడు ఇక్కడ మేము కూర్చున్నటువంటి ఈ వేదిక ఉంది ఇది ఒక అందమైనటువంటి ఒక స్ట్రక్చర్ అటు ఒక పిల్లర్ ఇటు పిల్లర్ దానికి ఒక ఒక స్పాన్ దాన్ని చక్కగా పని కన్స్ట్రక్ట్ చేయడానికి కావచ్చు ఒక చిన్న టెక్నిక్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చూసి ఇలాంటి ఒక నిర్మాణం దీని కార్యము అని అంటారు జరిగింది కదా ఇది ఇది కార్యము అంటాం ఏదైతే కార్యము అని దాని వెనకాతలో ఒక కర్త ఉండి తీరాలి అనేది రూల్ ఎనీ కార్యం టేక్ పుస్తకం ఒక కార్యమే కదండి ఇది ఇది కూడా తయారైన వస్తువే కదా దీనికి కూడా వెనకాతలో ఒక కర్త ఉండి తీరాలి ఎలాంటి వాడు కర్త అంటే వాళ్ళు చిన్న చిన్న తెలివితేట ఉండేవాడు కావచ్చు ఎక్కువ తెలివితేట ఉండే కావచ్చు చిన్న స్కిల్ ఉండేవాడు కావచ్చు ఎక్కువ స్కిల్ ఉండేవాడు కావచ్చు చిన్న పరికరాలు ఉండేవాడు కావచ్చు పెద్ద పరికరాలు ఉండేవాడు కావచ్చు కాక బట్ ఒక కర్త ఉండి తీరాలి ఈ చిన్న స్ట్రక్చర్ అనుకోండి దీనికి రెండు కాస్త చిన్న తెలివితేటలు ఉంటే సరిపోయి వాడికి పెద్ద మరీ ఎక్కువ తెలివితేటలు ఏమక్కర్లే ఈ కాస్త తెలివితేటలతోటి వాడు ఎలా రెండు పొలాలు నిలబెడితే నిలుస్తాయి దానిపైన ఆ పొలాన్ని ఎట్లా పెట్టచ్చును నేను అని చూడండి ఇక్కడ వచ్చిన ఆర్చి కట్టారు ఇక్కడ ఉత్తర ద్వారం అన్నారు దాన్ని మనం అందంగా అనుభవించాం నిన్న సాయంకాలం అనే కృష్ణాశ్రమం పాలన అవుతోంది టకా టకా టకా తీసేశారు ఈజీగా కట్టారు ఈజీగా తీసేసారు ఇది మామూలుగా సామాన్యంగా మళ్ళాంటి వాళ్ళని కట్టేసుకోవడానికి వీలయ్యేది కనుక ఈ కార్యం చూడగానే ఏది ఒక సిస్టమేటిక్గా ఉంది అని అంటే దాని వెనక అతలా ఆ సిస్టమ్ని ఏర్పాటు చేసినటువంటి ఒక కర్త ఉంటాడు అనేది నిర్ణయం చేస్తారు ఉన్నకర్త కొంచెం తెలివి కొంచెం శక్తి కొన్ని పరికరాలు కొంత టైం తీసుకొని వాడు దీన్ని నిర్మాణం చేసి ఉంటాడు అని ఊహిస్తారనమాట ఇదంతా కూడా మనం కనిపించేదాన్ని బట్టి కనిపించని దానిని ఊహించడం అని అంటాం ఈ ప్రపంచం అంతా మనం చూస్తున్నాం ఎంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అండి ఇది కొండలు ఒక పక్కన కోనలు ఒక పక్కన లోయలు ఒక పక్కన చెట్లు ఒక ప్రకారం ఎడారులు ఒక్క చోట ఎంత అందంగా ఉంటుంది మనకి ఈ ప్రపంచంలో ఒకసారి అట్లా చూస్తే దేని పద్ధతి దానికి జంతువుల పద్ధతి జంతువుల్లో ఒక్కొక్క ఒక్కొక్క స్పేస్ ఇస్తుంది చెట్లలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన మనుషుల్లో ఒక్కొక్కడికి రకమైన పద్ధతి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన వంకర ఒక్కొక్క రకమైన టింకర ఏమంటే ఇంతమంది మనుషులు మనం చూస్తున్నాయి ఒకటి ఫేస్లా మరో ఫేస్ ఉంటుందండి ఎంత తమాషా చెట్లు అంటే పోనీ చాలా సిమిలర్గా మనకు కనిపించవచ్చు మనకి తెలియదు అనుకోండి ఆవులన్నీ మనకు ఒకే రకంగా కనిపిస్తాయండి కానీ ఆ దూడలకి తెలుస్తుంది అండి ఏ తల్లి తనదో దూడల్ని ఓ వంద దూడల్ని మనం ఒక తోట పెట్టేసామనుకోండి డైరీ ఫామ్ లోను మనకి తెలియకపోవచ్చు ఏ దూడ ఏంటి ఏ దూడ ఏ తల్లిది అనేది కానీ దాని కన్నా ఆ తల్లికి ఏ దూడ తనదో తనకి తెలుస్తుందండి అందులో కూడా ఎన్నెన్నో తేడాలు ఎన్నెన్నో రకరకాల డిఫరెన్సెస్ మనకు కనిపిస్తుంది ఇన్ని రకాలైనటువంటి ఇది ఇప్పుడు మనకి చూడండి ఎత్తుగా ముక్కు ఉండాలను వెడల్పుగా నోరుండవలను దాంట్లో పళ్ళు ఇంతింతే ఉండవలను పిల్లులకి పళ్ళు పొడుగ్గా ఉండవలను మనుషులకి పొట్టిగా ఉండవలను ఇంకా కొన్ని అసలు పళ్ళే ఉండకూడదు కళ్ళు ఇలా ఉండవలను నుదురు ఇంత ఉండవలను జుట్టు ఇంత ఉండవలను చెవులు ఇలా ఉండవ ఎవడో అక్కడ చేయకపోతే స్ట్రక్చర్ ఒక పద్ధతి ప్రకారం ఉంటుందండి ఉండదు ఎక్కడెక్కడైనా ఒక పద్ధతి అంటూ ఉండే అంటే ఆ పద్ధతిని నిలబెట్టినవాడు ఒకడు వెనకాతలో ఉండి తీరుతాడు వాడిని కనిపించవచ్చు కనిపించకపోవచ్చుగాక అది వేరే విషయం ఇంత విశాలమైనటువంటి విశ్వం మనం ఉండేది అఫరాల్ ఓ చిన్న అణువంతా మన భూమి అంతా కలిపితే ఇన్ని వేల చదరపు మైళ్ళు కలిగినటువంటి భూమి కూడా ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని చూస్తే అందులో కేవలం వచ్చిన అయోట అంత కూడా ఉండదండి ఇంత చిన్నదైనటువంటి ఈ భూమి మీద డీటెయిల్స్ వర్కౌట్ చేశాడండి కొండల మీదకి ఎప్పుడైనా ఎక్కేవాళ్ళకి అలవాటు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ఈ రాజమహేందులు ఎక్కడ ఎత్తైన ప్రాంతానికి వెళ్ళిపోయి మనం చూస్తే కిందంతా అదో ప్లెయిన్ గా అనిపిస్తుంది విమానంలో ప్రయాణం చేస్తుంటే ఆకాశంలోకి మనం ఎయిరిపోయినప్పుడు కింద చూస్తే ఏం కనిపి అంతా జస్ట్ ప్లెయిన్ ఆకాశంలోంచి చూస్తే మనకేం హద్దులు కనిపించవండి కానీ కిందకి దిగితే ఎన్ని హద్దులు మనిషికి మనిషికి మధ్య భగవంతుడు ఏ హద్దులు లేకుండా విశ్వాన్ని సృజించాడండి పైన ఎక్కడ దానికి ఒక రూఫ్ వేసేలేదండి కింద ఎక్కడ ఒక ఫ్లోర్ ఇచ్చేలేదు పక్కన ఎక్కడ వాల్స్ కన్స్ట్రక్ట్ చేసేలేదు అంతా కూడా ఫ్రీగా వదిలిపెట్టేయండి ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని ఎన్ని హద్దులు మనం పెట్టుకున్నామండి ఎన్ని రిజర్వేషన్స్ పెట్టుకున్నామని మనిషికి మనిషికి మధ్య మనుషుల్లో జంతువుల్లో చెల్లో చే కనపట్లా ఇవన్నీ ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయినాయో మనకు తెలీదు ఇవన్నీ ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా హైటెక్ కంప్యూటరైజ్డ్ అండి ఇదంతాను ఎంత బాగా చేసి పెట్టాడో మనకు తెలియదు ప్రతి చిన్ని ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ ఏర్పడి ఉంది అది పుట్టేటప్పటికే అందులో ఆ స్ట్రక్చర్తో అది పుట్టిందండి ఈ లోకంలో మనం చూస్తున్నాం చిన్ని దాంట్లో పైన ఆకాశాలను చూసినప్పుడు పేరుని కనిపించిన గ్రాడ్యులు కొంచెం కొంచెం కొంచెం కొంచెం కిందకి దిగొస్తుంటే ఆ దిగు వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది తప్ప డీటెయిల్స్ పైన ఉంటాడు అవేం కనపడవు కదా మన దృష్టి కొంతవరకు పెడుతుంది కనుక మన కొన్ని కనిపిస్తాయి అంతకంటే ఇంకా సూక్ష్మంగా చూడ నేర్చిన వ్యక్తికి అంతకంటే మరిన్ని డీటెయిల్స్ కనిపించవచ్చు ఎప్పుడైనా మనం చూస్తుంటాం అండి పైన ఒక హెలికాప్టర్ వెళ్ళిపోయేవాడికి క్రింద ఎవరైనా ఒక క్రికెట్ ఆడుతున్నారు అని అనుకుందాం అదొక పెద్ద గెలా పెద్ద గ్యాలరీ దాంట్లో సుమారు ముప్పై నలభై వేల మంది జనం కూర్చునున్నారు వాడు పైన హెలికాప్టర్లో అంతకంటే ఇంకా కొంచెం పైన పెడుతున్నాడు లేకపోతే చిన్న ఓ చిన్న చార్టెడ్ ఫ్లైట్ లాంటివి తీసుకుని వాడు దాంట్లో పెడుతున్నాడు పైన కింద వాడికి గ్యాలరీ కనిపిస్తూ ఉంటుంది అంతమంది జనం కనిపిస్తారు కానీ అప్పుడప్పుడు ఆ జనం అంతా ఎవడో సిక్సర్ కొడితే అని తప్పట్లు కొడుతుంటారు ఒక పెద్ద కదలిక ఒక వేవ్ ఒక శబ్ద తరంగం అందులో బయలుదేరుతుంది కాసేపు వాళ్ళ ఉంటుంది కాసేపు మళ్ళీ ఇంకొక తరంగం వినిపిస్తూ ఉంటుంది వాడికి కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ పైన వెళ్ళేవాడికి ఈ కింద కనిపించే ఈ గోళ ఏమిటిది అర్థం అర్థం లేకుండా అనిపిస్తుంది కొంచెం కింద దిగాడు అనుకోండి దిగితే మధ్యలో ఒక గ్రౌండ్ ఆ గ్రౌండ్లో కొంతమంది ఫీల్డర్సు కొంతమంది పట్టుకుని విసిరేవాళ్ళు కొంతమంది బాల్ పట్టుకుని విసిరేవాళ్ళు కొంతమంది బ్యాట్ పట్టుకుని విసిరేవాళ్ళు కనిపిస్తారు వాడికి అక్కడి నుంచి వాడు ఏమిటో ఇలా అంటుంటాడు వీడు వచ్చి ఇలా అంటుంటాడు మిగతా వాడు అంతా ఇలా ఉంటుంటారు ఎందుకు అంటున్నారో వాడికి తెలియదు అండి పైన కూర్చున్నప్పుడు సపోజ్ వాడికి క్రికెట్ అంటే తెలియదు అనుకుందాం హెలికాప్టర్లో ప్రయాణం చేసేటటువంటి ఒక క్రికెట్ ఆట తెలియని వ్యక్తి అక్కడి నుంచి చూసినప్పుడు ఇందులో ఉండేటటువంటి వాడు వాడు ఎందుకు పరిగెట్టి చేతికి ఊపుతున్నాడో వాడికి తెలియదు వీడు ఎందుకు చేతిని ఇలా అంటున్నాడో తెలియదు వీడు అనగానే ఓ పెద్ద గోల తెచ్చిపోయింది మొత్తం స్టేడియం అంతానో గోల గోల గోలు గోలు కాసర మళ్ళీ సద్దు అడిగింది ఈ కదలికలు దండక కదలికలు అని అనిపిస్తాయండి హెలికాప్టర్లో వాడికి కవల్చే ఫ్యాక్టర్ ఏమిటి అనేది వాడికి తెలియదు కదా ఇప్పుడు మనకి మాత్రం తెలుస్తుందండి ఆ టీవీలో దాన్ని చూపించేటప్పుడు లైవ్ టెలికాస్ట్ చేసేటప్పుడు వాడు ఆ కొట్టినటువంటి బాల్ ఎగురుతుంటే దాన్ని అలాగ స్లోగా కదిలేట్టు మనకి చూపించి అక్కడ వాడు ఎవడో ఇలా అడ్డంగా పడిపోతూ దాన్ని ఎలా క్యాచ్ చేసినట్టు చూపిస్తే అన్నా వాడిని పరిగెట్టేట్టు చేసింది ఇంత బాల వీడిని కొట్టేట్టు చేసింది ఇంత బాల ఆ ఫీల్డ్లోనిచ్చిన అంత మందిని కూడా ఒక టెన్షన్లో అలా నిలబెట్టేట్టు చేసింది ఇంత బాల ఈ స్టేడియంలో కూర్చున్న ఇన్ని వేల మందిని కూడా ఒక పెద్ద శబ్ద తరంగం చేసేట్టుగా ఇంత బాల్ అది ైవ్ టెలికాస్ట్ ఇస్తుంటే కొన్ని లక్షల మంది ఇంకా చూస్తారు కదండి ఒక దేశంలోనే చూస్తాడు ఏమిటి అది ఒక దేశానికి మరో దేశానికి జరిగేటటువంటి ఏ మ్యాచ్ కనుక అయినట్టయితే మరి బోల్డ్ అన్ని దేశాల వాళ్ళు చేసి కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒక్క బాల్ కదలికను బట్టి అంతమంది కదులుతారు ఇంతమందిని కదలచినది ఏ స్మాల్ బాల్ అండ్ ఆశ్చర్యంగా మనకి అచేతనమైన ఒక బాలు ప్రాణం లేని ఒక బంతి ప్రాణం కల ఇంతమందిని జ్ఞానం కల ఇంతమందిని కూడా అదొక రకమైనటువంటి భావనలోకి వెళ్ళిపోయి అందులో కదలాడేటట్టు చేయగలిగింది అంటే ఏమాశ్చర్యం అంటే దిస్ ఈస్ సంథింగ్ అమేజింగ్ ఇది కిందకి దాకా దిగిన వాడికి ఆ బాలుని చూసిన వాడికి ఆట యొక్క పద్ధతి ఎరింగిన వాడికి తెలుస్తుంది తప్ప ఒక లేమన్ కి అదేం అర్థం కాదు వాడు అనుకుంటాడు అవన్నీ దండక కదలయగలని అవన్నీ దండ కదలగలు కాదు ప్రతి కదలికలోనూ ఒక అర్థం ఉంది విసిరేవాడి పరుగులో ఒక అర్థం ఉంది ఊపేవాడి చేతికి అర్థం ఉంది ఆ బ్యాట్ పట్టుకు నించున్న వాడి యొక్క పాశ్చర్ అర్థం ఉంది క్యాచ్ పట్టడం కోసం ఎలక్ట్ నిలబడ్డ మిగతా ఫీల్డర్స్ అందరి యొక్క అర్థం ఉంది మిగతా వీళ్ళందరి గోళకు కూడా అర్థం ఉంది ఎంత ఆశ్చర్యం అండి దో దేర్ ఇస్ ఎ మీనింగ్ ఫర్ ఎవ్రీ మూవ్మెంట్ తెలియని వాడికి అది వ్యర్థం అని అనిపించినట్టే ఈ ప్రపంచానంతటినీ మనం చూస్తే అది ఒక చిన్న బంతి ఆట మనం కానీ ప్రపంచం ఒక పెద్ద బంతి ఆట బాలీడన ఓ చిన్ని పిల్లవాడు ఆట బొమ్మలతోటి ఆనంద రసానుభూతిని పొందుతుంటాడో జగన్నాథుడైనటువంటి ఈశ్వరుడు పరిపూర్ణతత్వమైనటువంటి ఆ శ్రీమన్ నారాయణుడు ఈ అనంతమైనటువంటి ఈ విశ్వంలో ఉండే గోడాలన్నింటితోటి కూడా ఆయన క్రీడన కైరివా స్నూకర్స్ ఆడుకుంటున్నట్టుగా ఆడుకుంటాడు ఆయన కూడా ఆయన హిల్ బి ఎంజాయింగ్ హీఈంజాయింగ్ ఎప్పటి నుంచి ఏమో తెలియదు అర్థం ఉందండి ఎస్ ఒక మొలిచిన గడ్డిపోచకి అర్థం ఉందండి కదలిన ఇసక రేణువుకి అర్థం ఉంది ఒక ఎగిరిన దోమ యొక్క కదలికలో అర్థం ఉంది బెదిపే నీ కంటిలోనూ ఒక అర్థం ఉంది ఏమిటి అనేది నీకు తెలియకపోవచ్చు నేను చూసేవాళ్ళకి తెలియకపోవచ్చు బట్ దేర్ ఈజ్ ఏ మీనింగ్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ మూవ్మెంట్ ఈ తమాషా అంటే ఈ కదలికలకన్నిటికీ వెనకాతల ఒక కర్త ఒకడు ఉన్నాడు వాడికి తెలిసిన ప్రయోజనం ఏమిటో అక్కడ లో ఉండేటువంటి ప్రతివాడికి ఆ బంతి బ్యాట్ ఆ ఫీల్డ్ గురించి ఎట్లా తెలుసునో ఈ ప్రపంచంలో కదిలే ఇంతమంది మనకి ఇది ఏమిటి ఎందుకు అనేది తెలియనే తెలియదండి ఏదో మనం కూడా దాంట్లో అప్పుడు కొట్టే బంతికి అర్థం తెలీదు దాంట్లో వికెట్స్కి తాము ఎందుకు నిలబడ్డామో వాడికి తెలియదండి చేతిలో ఆ బంతిని కొట్టేవాడి బ్యాట్కి కూడా తాను ఎందుకు కదులుతున్నానో తెలియదు కానీ కొట్టేవాడికి తెలుసును విసిరేవాడికి తెలుసును చూసేవాడికి తెలుసును మనకి తెలియదండి మనమంతా బ్యాట్స్ లాంటి వాళ్ళం బాల్స్ లాంటి వాళ్ళం వికెట్స్ లాంటి వాళ్ళం జస్ట్ విఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ దిస్ వండర్ఫుల్ ప్లే ఆడేవాడికి మాత్రం తెలుసునండి వాడితో ఉండే కొంతమంది జ్ఞానులు వాళ్ళకి తెలుసును ఈ ఆట ఏంటి ఎట్లా సాగుతుంది ఆట ఎంతకాలం సాగుతుంది ఆట ఇందులో అవుట్ అయ్యేవాడు ఇందులో మళ్ళీ ఫీల్డ్ చేస్తుండేవాడు ఎవడు వాడికి తెలుసు వాడు ఇదంతా ఇంత అందంగా ఏర్పాటు చేసి పెట్టి మధ్యలో ఆడండ్రైనా అని వదిలిపెట్టేసాడు చూసేటటువంటి వ్యక్తి కనిపించే ఈ కదలికల్ని బట్టి కదలికల్ని కదిపే ఒక బాలో మరొకటో ఉందని ఊహిస్తాడో అది అర్థవంతమైనది అని గుర్తిస్తాడో ఈ ప్రపంచాన్ని చూసినటువంటి ఊహించే కాస్త ధీ ఉన్నవాడైతే ఏమంటాం మనవాడిని ధీరుడు అంటా ధీరుడు అంటే పెద్ద ధైర్యం ఉన్నవాడు ఏం భయం వేసినా భయపడకుండా ఉండేవాడని కాదండి అర్థం ధీ బుద్ధి ఈ బుద్ధితోటి దాన్ని ఆనందం కలిగించేదిగా మలచకు ఉపయోగించుకునేవాడు వాడి పేరు ధీ ర ధియా రమతే బుద్ధితోటి ఆనందించువాడు ఎప్పుడు ఆనందిస్తాడు బుద్ధితోటి మనకు కూడా కావాల్సినంత బుద్ధి ఉందండి ఏం లాభం మనకి ఏడిపే వస్తుంది ఎప్పుడు అంటే మన బుద్ధి శోకం వేపు నడిపిస్తుంది అంటే అది ఉన్నట్ట లేనట్ట శోకించే వాడికి అది ఉన్నట్టు కాదండి ఎవడి బుద్ధి వాడిని ఎప్పుడు ఆనందమే పొందేట్టుగా నడిపిస్తుందో వాణ్ణి మనం బుద్ధిమాన్ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త సుఖీ నర ఎవడైతే సుఖకరంగా తన బుద్ధిని వాడుకోగలుగుతాడో సుఖం కలిగించేట్టుగా తన బుద్ధి వల్ల తాను క్రియాశీలుడవుతాడు వాణ్ణే మన బుద్ధిమాన్ అని వానికే మరొక పేరు ధీర అంటామన్నమాట ధైర్యం కలవాడు అని ధైర్యం అన్న పర్యాయమైన పరంపర అర్థం అంటే వాడు చెక్కు చెదరక కూడా అలా నిలబడి ఉంటాడు అని అర్థం ఇది ఎప్పుడు ఏర్పడుతుంది బుద్ధి బాగుంటే ఏర్పడుతున్నాను లేకపోతే ఇటు గాలి కాస్త కదిలితే అమ్మో ఏం ఇటు కాస్త గడ్డి కదిరితే అయ్యో ఎక్కడ ఏం వస్తుందో అక్కడ ఏదో ఒక పక్షానిస్తే అయ్యో ఏం మీద పడిపోతుందో ఏం ఉండదండి రోజు మన అలాంటి మనసు తాళమని చూస్తాడు స్వామీజీ మా బాబుకి ఏమిటోడి చదువు బాగా అవట్లేదు అలాగా ఎంత వయసు అని అడుగుతుంటాం వాడికి చెప్పటికి అండి చాలా పూరుగా ఉన్నాడు అండి స్టడీస్ లోను ఇప్పుడే ఇంకోపం వాడికి చక్కగా నేర్పండి వాడు ఇంకా ఎంత వయసు ఉందండి నేర్చుకోవడానికి చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి నాలుగు మంచి నెగిటివ్ ఎప్పుడో అయ్యీకు బుద్ధి ఏం రాదు రేపు బుద్ధిమూర్ఖ కూడా ఏమి అని నీకు అని తిట్టడం ప్రారంభిస్తాను వాడికి ఏమిటో వస్తుంది వాడికి నువ్వు మెల్లిగా వాడికి రాకపోయినా చదువు వాడిని జాగ్రత్త ఎంకరేజ్ చేయి ప్రోత్సహించు వాడు ఆడుకుంటే ఆటల్లో చదువు నేర్పు పాడుకుంటే పాటలతో చదువు నేర్పు ప్రభు